హరివ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వవాతీత గనసదృశం యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూ భావాిగుణర సద్గురు నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సంప్రదా కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుపప్లవరహిత ప్రజనఘన ప్రత్యగ బ్రహ్మస్ అహం సరి సిివసర్యమా అస్మార్యపర్యం వందేపురు పరపరా హరి ఓ శ్రీ గురుభ్యో నమ్మ Narayana నారాయణ సాయమండి గురుగారు ఇరవై నాలుగో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి ప్రకాశో అర్కస్యోష్ణ స్వభావ సచిదానంద నిత్య నిర్మలత ఆత్మ తన సైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను చేతనే నిత్యం చైతన్యవంతమై ఆ లక్షణం ఆ లక్షణములనే ప్రాణులందరికీ నిత్యం నిర్మలంగా వ్యక్తం అందిస్తు. అందిస్తూ ప్రాణులు అజ్ఞానంగానైనా జ్ఞానంతోనైనా గ్రహించేట్లు వారి సాధనకు చేయతనిస్తూ ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నాకేం తెలియడం లేదండి అయినా సరే ఆత్మస్వరూపుడివే నాకు అన్ని తెలిసినాయండి అయినా సరే ఆత్మస్వరూపుడువే నేను ఎదరబోతున్నానండి అయినా సరే ఆత్మస్వరూపుడువే నేను తుర్యంలో ఉన్నానండి నువ్వు ఆత్మస్వరూపుడువే నేను తల్లి గర్భంలో ఉన్నానండి ఆత్మస్వరూపుడుగా నేను శవంగా ఉన్నానండి అప్పుడు కూడా ఆత్మస్వరూపుడుగా నేను స్థూల శరీరం అండి ఆత్మస్వరూపుడు నేను సూక్ష్మ శరీరం అండి నాకండి ఆకాశ గమనం నేను ఇక్కడ తలుచుకున్నానంటే నన్ను ఏ గేట్లు ఏ వీసా పాస్పోర్ట్ అవసరం లేదండి ఏ దేశానికైనా ఏ గ్రహాంతరాళాలకైనా వెళ్ళొచ్చేయగలను అండి ఆత్మస్వరూపుడు నేనండి ఈ కదిలే భూమిని కదలపకుండా ఉండగలిగేంత శక్తివంతుండండి ఓహో వెరీ గుడ్ ఆత్మస్వరూపుడే రే నువ్వు ఏదన్నా చెప్పు నేను అజ్ఞాని అండి ఆత్మస్వరూపుడు అయితే నాకు అన్నీ తెలుసండి నేను జ్ఞానస్వరూపుణ్ణి ఆయన ఆత్మస్వరూపుడు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నారు అనమాట ఎందుకని చెప్తున్నారు ఈ మాట అంటే ఎవరిలో అయితే స్వరూప జ్ఞాన నిష్ట కలిగిందో వాడికి ఏం తోచదట అలిత్యం తోచదు అనాతమ తోచదు అసత్తు తోచదు కార్యము తోచదు దృశ్యము తోచదు ఈ ఐదు తోచవు ఎందుకని వాడి స్వభావం సచ్చిదానందం దానికి జాయింట్ ఎడిషన్ ఆరోపితం నామరూపాలు అస్తి భాతి, ప్రియం, నామం రూపం ఈ ఐదు లక్షణాలే సృష్టి అంతటా కూడా వాటినే